జ్యేష్టరాజం బ్రహ్మ బ్రహ్మణన శన్మోతి సాదర శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా ద్రం కర్ణేష్మదేవాద్రం పశ్యే మ్యజ్రాంగైస్తువాసూ యశేమద్దేవహిత్యదాయుస్తింద్రో వృద్ధశ్రవాస్తిన ఊషా విశ్వేదా స్వస్తి నష్టర్క్ష్యోరిష్టనేమి స్తినో బృహస్పతి ఓ శాంతి శాంతి శాంతి చిత్తం నక్షిప్యున నిష్పన్నం బ్రమ్మ త ధ్యానాన్ని అభ్యాసం చేయాలి ధ్యానంలో ఇది హయ్యెస్ట్ ధ్యానం రూపాన్ని ధ్యానం చేయటం అన్నది ఒక రకంగా పౌరాణిక ప్రక్రియ పురాణంలో రూప ధ్యానం ఉంటుంది శబ్దాన్ని ధ్యానం చేయటం వైదికం ఎందుకంటే వేదంలో రూపం ఉండదు వేదంలో శబ్దం అని పేరే శృతి పేరే శృతి శబ్దప్రధానంగా ఇటు రూపాన్ని కాకుండా శబ్దాన్నే కాకుండా అధ్యానమేవ ఆత్మధ్యానం ఏమీ ధ్యానం చేయకుండా మనస్సు యొక్క చలనం లేకుండగా ఉండటం ఇది అద్భుత హయ్యెస్ట్ అబైడెన్స్ ఇన్ ఈశ్వర దీని మీద నాకు ఒక మహాత్ముడు చెప్పిన అర్థం చాలా బాగా నచ్చింది ఎలాగంటే నువ్వు ధ్యానం చేయదలుచుకుంటే దేన్ని ధ్యానం అంటే సంకల్పించడం చింత చేయటం చిన్న చింత అంటే నా అభిప్రాయం దాని గురించి సంకల్పిస్తూ ఉండడం దాన్ని భావన చేయటం భావన చేయదలుచుకుంటే దేని గురించి భావన చేయాలి జగత్తు గురించి భావన చేయాలి దాని పేరే సంసారం సో వీ డోంట్ వాంట్ ఇట్ లేదంటే నా గురించి భావన చేసుకోవాలి నేను నేను నాదేమవుతుంది భవిష్యత్తు అలాగేదో గతాన్ని గురించో భవిష్యత్తు గురించో తన గురించి భావన చేయాలి అదే సంసారం అంతకంటే అనవసర పని అదే ఇక మిగిలింది ఈశ్వరుడు ఈశ్వరుడు గురించి భావన చేయాలి నువ్వు ఈశ్వరుడు గురించి ఏది భావన చేసినా అది ఒక మానసికమైన భావన తప్ప అది వస్తువు కానీ ఈశ్వరుడు గురించి ఈశ్వరుడు ఇలా ఉంటాడు అలా ఎర్రగా ఉంటాడో ఈశ్వరుడు అన్నారనుకోండి రంగుల యొక్క సంస్కారముతో నిండిన మనస్సు చేత అలా భావన చేయబడుతుంది ఇంకోహడు ఎర్రగా ఉండడు నల్లగా ఉంటాడు నీలగ్రీ ఓ విలోహిత వేదంలో ఏమని చెప్పారంటే శివుడు విశ విలోహిత విశేషమైన లోహిత చాలా ఎర్రగా ఉంటాడాయన కానీ కంఠం ఒక్కటే నల్లగా ఉంటుంది కాబట్టి ఇంకొకటి వచ్చి నల్లగా ఉంటాడని అంటాడు కాబట్టి ఒక రంగు యొక్క సంస్కారము కలిగిన మనస్సుతోటి మీరు భావన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఒక మానసి మానసిక సంస్కారము చేత సంస్కృతమైన ఈశ్వరీయ భావన అవుతుంది తప్ప అది ఈశ్వరుని యొక్క యథార్థతత్వంటికీ కానే కాదు తర్వాత ఈశ్వరుడు సర్వవ్యాపకుడు విష్ణు సర్వవ్యాపకుడు సర్వవ్యాపకుణ్ణి మీరు మనస్సుతో ఎలా భావన చేస్తారు మనస్సుతో భావన చేశారు అంటే అది సర్వవ్యాపకత్వం కానే కాదు అది సో త్వద్త్ర వ్యాపకతా హత అని నేను నీ ఎడల కొన్ని అపరాధాలు చేశాను అని నేను చెప్పాను ఇంతకుముందు అయ్యప్ప అప్పయ్య దీక్షితులు గారి ప్రార్థన ఒకటి నిన్ను స్తుంచటానికి పూనుకుని నీవు వాక్కునకు అతీతుడవు అనే సత్యాన్ని విస్మరించా నీ నిన్ను దర్శించటానికి యాత్ర చేసి త్వత్రయ వ్యాపకతా హఠాతే నీవు సర్వవ్యాపకుడు అనే పరమసత్యానికి నేను భంగం కలిగించాను కాబట్టిరోజు ఈ త్రివిధాపరాధము ఇంకోటి కూడా ఇలాంటిదే ఈ త్రివిధాపరాధములను అంటే నేను ధ్యానం చేయడానికి సంకల్పించి నీవు మనస్సుకు అతీతులవు అనే సత్యాన్ని నేను విస్మరించా అని మూడవ పరాధం కాబట్టి ఈశ్వరుణ్ణి మీరు ఎలా ధ్యానం చేయగలుగుతారు ఈశ్వరుణ్ణి ధ్యానం చేయలేరు అయిపోయింది ఇంకేం మిగిలిందండి జగత్తుకు తీసేసారు నేను పోయింది ఈశ్వరుడు తీసేసారు ఇంకేమి మిగిలింది అధ్యానమేవ ఆత్మధ్యానం ఎటు వచ్చి నిద్రపోకుండా మాత్రం ఉండాలి ఉద్య పక్కన అలాగ ఆ కరాలవి పెడుతూ ఉంటారు అధ్యానం అన్నాం కదా అని కూర్చుని నిద్రపోవడం కాదు సో యథానలీయతే చిత్తం నిద్రపోకుండా ఉండాలి నచ్చే విక్షిప్యతే పునః విక్షేపాన్ని పొందకుండా ఉండాలి విక్షేపం ఎలా ఉంటుందంటే సంసారి యొక్క విక్షేపము సంసారం గురించి ఉంటుంది లేకపోతే తన గురించి ఉంటుంది ఒక మతభావనలు గలవాడి యొక్క విక్షేపము ఆ దేవుని యొక్క రూపాన్ని గురించో దానికి సంబంధించి ఉంటుంది కాబట్టి నచ విక్షిప్యత అప్పుడు ఆ మనస్సు ఏమైపోవాలి అలింగనం అనాభాసం అది ఏ చలనము లేకుండగా విషయావభాసము లేకుండా నేను మీకు గుర్తు చేస్తున్నా విషయముల యొక్క అవభాస లేకుండగా అలా ఉండిపోవాలి ఉండిపోతే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దేర్ ఆర్ టూ థింగ్స్ హియర్ మీకు జగత్తు భాషిస్తోంది దేని ఎందుకు భాషిస్తోంది జాగ్రచ్చేతనలో భాషిస్తోంది మేకింగ్ కాన్షియస్నెస్లో భాషిస్తోంది జాగ్రచ్చేతన ఈ జాగ్రచ్చేతనలో ఏది భాషించడం మానేసింది అనుకోండి అంటే అనాభాసం జాగ్రత్త చేతనలో భాషించేది ఏమీ లేదు ఎప్పుడైతే భాషించేది ఏమీ లేదో ఇంకా దాన్ని జాగ్రత్తచేతన అని అనడానికి కూడా ఉండదు జాగ్రత్తచేతనని ఎప్పుడు అంటారంటే జాగ్రత్త అవస్థకి సంబంధించిన ఒకనొక వస్తువు దాంట్లో భాషిస్తుంటే అది జాగ్రత్త చేతన అనబడుతుంది అదండి రిలిటివ్ టర్మ్స్ ఆయన టీచర్ అంటారు టీచర్ అంటే ఆ దేశంలో అసలు స్టూడెంట్ అనేవాళ్ళు అనుకోని నేను టీచర్ అవుతాడా అవుడు కదా రిలిటివ్ టర్మ్స్ జాగ్రత్త ప్రపంచం భాషిస్తోంది కాబట్టి దీనికి జాగ్రత్త చేతన అని పేరు వచ్చింది ఇప్పుడు జాగ్రత్త అలింగనం అనాభాసం ఏరీ భాషించట్లేదు అప్పుడు అప్పుడేమవుతుందంటే ఈ జాగ్రత్తచేతనము ఏ శుద్ధ ఆత్మ చైతన్యం నుంచి ఆవిర్భవించిందో అది విలీనమై దాంట్లో విలీనం అయిపోతుంది ఎలా ఆవిర్భవించింది జాగ్రత్తచేతనము జాగ్రత్తచేతన అంటే పరమాత్మ చైతన్యము మనస్సుతోడి సంయోగంచేత మీకు జాగ్రత్తచేతన అనేది ప్రకటమైంది ఇప్పుడు మనస్సు విలీనమైపోయింది కాబట్టి మనస్సుతోటి సంయోగము అనేది లేకుండా కాబట్టి జాగ్రత్త చేతన అనేది ఏదైతే గలదో అది వెళ్ళి అది కావ్యము అది వెళ్ళి కారణమైనటువంటి పరమాత్మ ఎందుకు విలీనమైపోతుంది అప్పుడు మీరు పరమాత్మయ్యి ఉంటారు నిష్పన్నం బ్రహ్మ తా నేను శర్మగారితో కారులో వెళుతుంటే వారు ప్రసంగం ఒకటి చేశారు ఆ ప్రసంగాన్ని మనస్సులో పెట్టుకుని ఇలాగ వ్యాఖ్యానం చేశాను ఏమైనా సరుకులుందండి సో ఎందుకంటే విద్యార్థులు చేసిన ప్రసంగం నేను గుర్తులో కదా విద్యార్థులు మర్చిపోయినా నేను మర్చిపోకూడదు ఎనీవే సో అప్పుడు మీరు బ్రహ్మైపోతారు ఇదే ఇక్కడే వస్తుంది ట్రబుల్ ఎందుకంటే అంతేనా నేను బ్రహ్మైపోవడం అంతేనా అని ఇక్కడే ట్రబుల్ వస్తుంది ఈ ట్రబుల్ మీకు నాకు రావడమే కాదు భర్తృప్రపంచాచార్యుడు అంతటి వాడికి వచ్చింది ఏమన్నారంటే ఇప్పుడు వీడు అధ్యానంలో ఉండిపోతే ఇప్పుడే బ్రహ్మైపోయాడా అబ్బేఅబ్బే అలా ఏమీ లేదే ఇప్పుడు అంతల్లా జీవుడు బ్రహ్మైపోతాడా ఒక్కసారిగా మరణించిన తర్వాత బ్రహ్మ అవుతాడు అన్నారు వాళ్ళు అక్కడ శంకరులు చాలా గట్టిగా అడ్డుకున్నారు కాబట్టి అహం బ్రహ్మాస్మి అన్నా అన్నా బ్రహ్మ భవిష్యామి అక్కడే వచ్చింది ప్రసంగం దీంట్లో ప్రసదా రీలలో అహం బ్రహ్మ అస్మి అంటే నువ్వేమంటున్నావు అహం బ్రహ్మ భవిష్యామి మరి ఇప్పుడేమిటి బ్రహ్మ భవిష్యామి అంటే ఇప్పుడు ఏమిటండి దీనికి శంకరులు ఇచ్చిన దృష్టాంతం ఏంటంటే ధేనుర్భవిత భవిత అంటే లుట్ భవిష్యత్ కాలం ధేను అంటే పాలిచ్చేది పాలిచ్చేది భవిత అంటే ఇప్పుడేమిటి ఇప్పుడు అధేను కదా అధేనుర్ధేనుర్భవిత అహం బ్రహ్మ భవిష్యామి అంటే ఇప్పుడేమిటి అబ్రహ్మ అక్కడ ఉన్న వాక్యం ఏముంది అహం బ్రహ్మ అస్మి అని ఉంది మీరు ఎవరిని వ్యాఖ్యానం చేసుకున్నారు అహం అబ్రహ్మ అస్మి అని వ్యాఖ్యానం చేస్తుంది అది ఎంత తప్పుది బ్రహ్మ పదానికి అబ్రహ్మాని వ్యాఖ్యానం చేయచ్చా అక్కడ శృతి తత్వమసి అంటే సో లేకపోతే అహం బ్రహ్మాస్మి అంటే ఆ బ్రహ్మ అనే పదాన్ని ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అబ్రహ్మ అనే వ్యాఖ్య కాబట్టి ఆ రకంగా చేశారు ఎందుకు చేశారంటే ఇప్పుడు ఇక్కడ నేను బ్రహ్మను ఎలా అనేటువంటి ఒక మనస్సు అంగీకరించకపోవడం చేత మనస్సు ఒప్పుకోదు సో ఎందుకంటే మనకి ఎందుకు ఒప్పుకోవట్లేదు మనస్సు ఆతంకం ఏమిటి అంటే మనిషికి తన గురించి తనకు అనేకములైన తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి నేను ఇదే ఉంటా నేను బ్రహ్మను అవుతాను నేను ఇది ఉంటే నేను ఇదౌ నేను ఇది నేను అది అనే సంసార సంబంధమైనటువంటి ఉపాధులను ఉపాధి అంటే బిరుదు ఉపాధి అనే పదానికి బిరుదు అని అర్థం ఉంది సో ఇప్పుడు నేను తండ్రి అంటే తండ్రి బిరుదు విరుదు కాదు ఒక అతను అదైతే నేను ఎదుగుతున్నాయండి భాషా ప్రవీణ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు భాషా ప్రవీణ కోర్సు ఉండేది ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు ఆ ఫైనల్ ఇయర్కి థర్డ్ ఇయర్కి ఫైనల్ ఇయర్కి మధ్యలో వ్యాసం కాలంలో పెళ్ళి అయింది పెళ్ళిందుకు ఏంటంటే వీడు భాషాప్రవేణ ఫైనల్కి వచ్చేసాడు భాషా ప్రవీణ వ్యాసంగం వెంటనే తెలుగు పండితుల కాబట్టి పిల్లల్ని పోషించుకోగలుగుతాలే అని ఒక నమ్మకంతో వీడిని చూసి పోలేదు వీడికి ఉన్న ఉపాధి ఆ ఉపాధిని చూసి పిల్లనిచ్చాడు ఓ తండ్రి సో వీడు భాషాపురాణ ఫైనల్ ఇయర్లోకి వచ్చాడు క్లాసుకు వచ్చాడు క్లాసుకు వచ్చేప్పటికి వీడికో ఉపాధి ఇంకా ఆ ఉపాధి రాకముందే ఇంకో ఉపాధి వచ్చింది ఏమిటది నేను భర్త ఐఎమ్ ఏ మ్యారీడ్ పర్సన్ ఏ తర్వాత ఈ క్లా క్లాసెస్ ఒక ఎనిమిది మాసాలా పది మసాలా నడుస్తుంది ఆ తర్వాత పరీక్షలు భార్య గర్భవతి అయింది ఏమంటే గర్భవతి అయితే ఇప్పుడు వీడు ఇంకా భాషాపురాణ ఉపాధి రాలేదు అప్పుడే తండ్రి కాబోతున్నాడు అని ఉపాధి వచ్చింది ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే అతనికి భాషాప్రవీణ రిజల్ట్స్ రాకముందు కొడుకు పుట్టాడు తండ్రి అయ్యాడు ఇంతలోకి రిజల్ట్స్ వచ్చి పాస్ అయ్యాడు ఇంకో నెల తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చింది టీచర్ అయ్యాడు ఎన్ని ఉపాధులు వచ్చేది తండ్రి భర్త తండ్రి భాషాప్రవీణ అని ముందు పెట్టుకుంటారు పేరుకి ముందు పెట్టుకుంటారు సైటిలో భాషాప్రవీణ తర్వాత టీచర్ ఉపాధ్యాయుడు తెలుగు పండిట్ నాలుగు ఉపాధులు వచ్చాయి వచ్చిన ప్రారంభం ఏమిటంటే ఈ ఉపాధులు బాగా బిగుసుకుపోతాయి బిగుసుకుపోతాయి ఎంతలా బిగుసుకుపోతాయంటే నేను అనగానే తెలుగు పండిట్ అంటాడు నేను అనగానే భాషా ప్రవీణ అంటాడు రోడ్డు ఇంట్లోకి వెళ్తే నేను అనగానే తండ్రిని అంటాడు భర్తనే అంటాడు ఈ ఉపాధులు బిగుసుకుపోతాయి i am something i am somebody i am something ane upadhula yokka balam cheta nenu ive emi kaani aparichchana param brahmanu ane a vika ane a sakshatkaranti upadhula adipurtuntaru ivanne kuda manushiki tanameda tanakunde false ideas ee false ideas ekkandu inchu cheyi deham todi atmaanni chandali aa taruvata dehamunaku sambandhamulaina itara vishayalato ti మమకారంగా అతుక్కుపోవాలి ఇంత తాత్మ్యం ఇంత ఐడెంటిఫికేషన్ ఉంటే అప్పుడు ఈ ఉపాధులన్నీ వస్తాయి ఆ ఉపాధులే ఆటంకం అవుతాయి కాబట్టి మీరు కనుక ఒక నేక్తో ఒక నైపుణ్యంతో ఈ ఉపాధులను అన్నిటినీ తిరస్కరించటం ప్రారంభిస్తే అది కష్టం కూడా కాదు ఉపాధులను అన్నిటినీ తిరస్కరించడం కష్టం కూడా కాదు నేను ప్రాక్టీస్ చేశాను ముందు కులానికి సంబంధించిన ఉపాధి తీసిపారా సార్ అది ఇంకా అసలు లేదంటే పోయిందంతే ఆ తర్వాత ప్రాంతానికి సంబంధించిన ఉపాధి తీసిపారా సార్ నేను తెలుగు వాడిని ఆంధ్రప్రదేశ్ వాడిని అనే ఉపాధి నాకు సమ్హౌ ఇట్ ఈస్ నాట్ దేర్ విత్ మీ ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ జస్ట్ నాట్ దేర్ కానీ అహం ఇండియన్ అనే ఉపాధి నాకు గట్టిగా ఏదో అనేక కారణాల వల్ల ఆ ఉపాధి గట్టిగా ఉండే నేషనలిస్టిక్ స్పిరిట్ తోటి నేషనలిస్టిక్ ఆర్గనైజేషన్స్తో నేను గట్టిగా వర్క్ చేసేవన్నీ కూడా ఆ ఉపాధి గెట్లుగా ఉండదు తర్వాత నేను స్వామీజీ అనుగ్రహం చేత నేను ఇటు అటు తిరగడం ప్రారంభించిన తర్వాత ఆ ఉపాధి తీసి సార్ కాబట్టి ఇప్పుడు ఐఎమ్ ఎన్ ఇండియన్ ఐఎమ్ ప్రౌడ్ టు వే ఎన్ ఇండియన్ బట్ స్టిల్ అది ఒక ఉపాధిగా నాకు పెద్ద సమస్య కాదు ఎందుకంటే నేను ఐ ఐ కెన్ రెడీలీ బికమ్ ఏ వరల్డ్ పెర్సన్ వరల్డ్ పెర్సన్ నాట్ వరల్డ్ పెర్సన్ సో నేను నా గురించి చెప్పేసుకుంటున్నాను మీరేమనుకోకంటే ఉపాధి తీయటం సంభవమే అని మీకు చెప్పడం కోసం చెప్తాను తర్వాత నేను ఇంకొకటి అభ్యాసం చేశాను ఈ శ్రీకృష్ణుడు చెప్పినది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణ ఆ శ్లోకం పట్టుకునే ఈ పశువులు ఆవులు గేదులు వీటన్నింటినీ చూస్తూ అది కూడా ఆ శ్లోకాన్ని బాగా అభ్యాసం చేసి నేను మానవుడను మనుష్యుడను దేర్ డిఫరెంట్ ఫ్రమ్ యానిమల్స్ అనే ఉపాధిని తీసి ఈ రకంగా మీరు ఉపాధుల్ని తీసిపారేస్తూ ఉండాలి అయితే తీసి పారేసినా మళ్ళీ వస్తాయి అవి ఉంటే మీకు దృష్టాంతం చెప్పాను మరోలా అనుకోకండి నేను భర్తను నేను గృహస్థుణ్ణి నేను కొడుకును నేను కంటిని ఇలాంటివి ఏమో ఆ ఉపాధులే మీకు మీరు కనుక ఆనెస్టీ తోటి ఇంటిగ్రిటీతోటి ఈ ఫాల్స్ ఐడియాస్ అబౌట్ వన్ మీరు చేస్తున్న పనేది కర్తవ్య కర్మలు చేసుకుంటూ పోతారు ఎటు వచ్చి డోంట్ ఐడెంటిఫై విత్ ది రోల్ రోల్ ప్లేయింగ్ అంటారు రోల్ ప్లే చేసేవాడు రోల్తో ఐడెంటిఫై కాడు ఓసారి ప్రసంగం వచ్చింది మీరు ఎక్కడైనా ఉపన్యాసం చెప్పేవాళ్ళు అబ్బా ఎంత గొప్పగా నటించాడు ఆ పాత్రలో మమేకమై నటించాడండి అని అంటారు అని ఉపన్యాసం చెప్తారు అడిగి తెలియదు విషయం అడిగి విషయం తెలియదు ఎందుకంటే మమేకమైతే నటించేది ఉండదు మమేకమైతే వాడు నటించలేదు వాడు పెర్ఫెక్ట్గా నటించాడంటే వాడు ఏ నాడు మమేకం కాకుండా నటించాడు సంస్కృతంలో ఈ అలంకార శాస్త్రంలో ఈ మమ్మటుడు ప్రసంగంగా హరికర్త అయినటువంటి జగన్నాథ పండితరాయలు ధ్వన్యాలోకర్త వీళ్ళందరూ ఆనందవర్ధనాచార్యులు వీళ్ళందరూ ఈ టాపిక్ మీద డిస్కస్ చేసి వాళ్ళు చక్కగా ఎస్టాబ్లిష్ చేసింది ఏమిటంటే నటుడు ఐడెంటిఫై అవార్డు ఐడెంటిఫై కాకుండా దాని అల్లా నైపుణ్యాన్ని అలా సాక్షిగా దర్శిస్తూ ఇప్పుడు నేను ఏడవాలి ఏడుస్తాడు ఇప్పుడు నేను నవ్వాలి నవ్వుతాడు ఇప్పుడు నేను ఖర్చు దూయాలి దూస్తాడు అన్నీ చేస్తాడు ఐడెంటిఫై అది రోల్ ప్లేయింగ్ మనం అలాగంటే రోల్ ప్లేయింగ్ చేయగలుగుతామా ది పాయింట్ వితౌట్ ఐడెంటిఫైయింగ్ అలా చేయగలిగినట్లయితే క్రమక్రమంగా తన ఉపాధి గురించి భ్రాంత ధారణ తొలగిపోయి నిష్పన్నం బ్రహ్మతత్తద మీరు పరబ్రహ్మ స్వరూపులో అయ్యే ఉన్నారు యు మే నాట్ బిలీవ్ ఇట్ యు మే నాట్ లైక్ టు బిలీవ్ ఇట్ ఆర్ యు మే లైక్ టు బిలీవ్ ది అపోజిట్ యు టేక్ యువర్ టైం ఇట్ ఈస్ అప్ టు యూ యు ఆర్ ది బ్రహ్మన్ నిష్పన్నం బ్రహ్మతత్వ దీనికి మహాత్ములు అనేక దృష్టాంతాలు చెప్పారు ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి ఇబ్బందిని గమనించి నేను బ్రహ్మ అయిపోయి ఉన్నాడు ఎస్ హౌ టు రియలైజ్ ఇట్ ఓకే దీనికి మహాత్ములు ఏమని చెప్పారంటే యు బిహేవ్ లైక్ బ్రహ్మన్ యు బిహేవ్ లైక్ బ్రహ్మన్ ఆత్మసాక్షాత్కారం వచ్చిన వాడు ఎలా బిహేవ్ చేస్తాడు అని చెప్పిన మీకు స్థితప్రజ్ఞ లక్షణాలు భక్త లక్షణాలు ఇవన్నీ ఉపయోగపడతాయి ఆత్మసాక్షాత్కారం ఉన్నవాడు ఉన్నాడు అనుకోండి వాడిని వెళ్ళి తిట్టారనుకోండి వాడు ఎలా బిహేవ్ చేస్తాడు తిట్టినవాడు తిట్టబడినవాడు ఇద్దరూ కూడా నిత్యయే నాయం హంతె నహన్యతే తిట్టేవాడు తిట్టబడేవాడు ఇద్దరూ కూడా ఉపాధి భేదమే తప్ప వస్తువులో భేదం లేదు కాబట్టి ఓ నవ్వు నవ్వే ఆశీర్వదిస్తాడు యూ డూ దట్ డూ దట్ సో ఎప్పుడైతే ఆత్మసాక్షాత్కారం ఇప్పుడు దీనికి శంకరులో దృష్టాంతం చెప్పారు చాలా ఇంపార్టెంట్ టాపిక్ నిష్పన్నం బ్రహ్మ తప్పదా అనేసి ఆయన చేతులు చేసుకున్నారు వీడు బ్రహ్మై కూర్చున్నాడు శంకరులో దృష్టాంతం చెప్పాడు ఆ మహారాజ కుమారుణ్ణి ఉయ్యాలలో ఉండగా ఎత్తుకుపోతారు దొంగలు అక్కడ బందిపోటు దొంగలు ఇంట్లో పెరుగుతాడు ఆ బందిపోటు ఆయన పెద్ద యజమానుడు ఒకడు ఉంటాడు కదా సాంబ అతను పెద్ద అతను గబ్బర్ సింగ్ అతని భార్య అతనికి పెళ్ళయింది అతనికి భార్య వాళ్ళగ్ఞ సంసారాలు ఉంటాయి ఆ గబ్బర్ సింగ్ భార్య ఈ పిల్లాన్ని పెంచుకుంది వీడు చాలా బుద్ధుడుగా ఎరగా బుర్రగా బాగున్నాడు మహారాజ కుమార్ రహస్యంగా పెట్టి పెంచుకున్నారు వీడు పెరిగి పెద్దవాడ ఇప్పుడు నెక్స్ట్ బందిపోటు దొంగ అధికారంలోకి వచ్చేటవాడు ఇప్పుడు వీడు వెళ్ళి మహారాజు గారి ఖజానాకి కన్నం వేస్తూ పట్టుబడ్డాడు మంత్రిగారు వీడిని గుర్తుపట్టారు వీడు జైల్లో ఉన్నాడు మంత్రిగారు వెళ్ళి చెప్పారు నువ్వు బందిపోటు దొంగవి కావు నేను ఎవరండి నువ్వు మహారాజకుమారుడవి నువ్వు రాజకుమారుడు అని సోపత్తికంగా వివరించి చెప్పారు చెప్తే అప్పుడు నాకు మీరు చెప్పింది అర్థమైంది కానీ నాకు ఆ లోపలి నుంచి నేను రాజకుమారుణ్ణి అని నమ్మబుద్ధి కాటలేదు అని ఏం ఏం చేయమంటారు అని మంత్రిని అడిగాడు అంటే మంత్రి చెప్పాడు చూడు థిల్ ఇట్ బికమ్స్ వెరీ స్పాంటేనియస్ అండ్ నేను రాజకుమారుణ్ణు అనేది స్పాంటేనియస్ అండ్ న్యాచురల్ అయ్యేదాకా నువ్వు గుర్తు చేసుకో నేను రాజకుమారుణ్ణి అది సరిపడదు బిహేవ్ లైక్ ఎ ప్రింట్స్ అని చెప్పాడు ఓకే నవ్వు అంత ఎత్తు నిలబడ్డాడు ఓ మంత్రి పద అంతఃపురానికి అన్నాడు పద మహారాజు అన్నాడు వీడు ఈ మంత్రి వీడు టాక్ టాక్ ముందు నడిచాడు వెనకాల మంత్రి అయ్యా మర్యాదగా మంత్రి నడిచాడు సేవకులు నడిచి వెళ్ళాడు అంతపురానికి వెళ్ళాక అక్కడ ఒక బంగారు విగ్రహం ఒకటి ఉంది అది చూడగానే అది దొంగిలించాలి బుద్ధి ఎందుకంటే బగ్గారు బగ్గారు ముద్ద బంగారు దాదీ డొల్ల విగ్రహం కాదు అంత బంగారు సాలిడ్ విగ్రహం అది చూడగానే తెలిసిపోయింది వాటి దీన్ని మనం దొంగిలిస్తే బాగున్నాను ఆ చూపును మంత్రి గ్రహించాడు మంత్రి ఏమన్నాడో తెలిసినా నువ్వు దొంగిలించాల్సిన అవసరం లేదా నీదే అన్నాడు అంతేకాదు ఈ అంతఃపురం అంతా నీదే ఈ సామ్రాజ్యం అంతా నీదే ఈ సంపదలన్నీ నీదే ఆ ఖజానా అంతా కూడా నీదే కాబట్టి నువ్వు ఆ ఖజానాన్ని తీసుకెళ్లి ఇంకొదటి పెట్టుకుంటారన్నా కూడా నిన్నెవరో ఆపడు అది మీదే ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఖజానా దాని స్థానంలో ఉండని ఈ విగ్రహం కూడా దీని స్థానంలోనే ఉండని అన్ని నాదే నేను ఇంకెందుకు దొంగిలించడం అలాగే దెన్ ఫార్ బిహేవ్ యాజ్ ఇఫ్ యువర్ బ్రహ్మన్ యూ బిహేవ్ యాజ్ ఇఫ్ యు హెవ్ రియలైజ్డ్ దాల్ఫ్ దెన్ స్లోలీ యూ విల్ కమ్అవుట్ ఆఫ్ దట్ రెస్ట్రిక్షన్ మీరు ట్రై చేసి చూడండి ఎంత ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తున్నాను భాష్యం చూడం ఇథోక్త నిగృహీతం చిత్తం యదా సుషుప్తేన లీయతే నచ్చ పునర్విషయూ విక్షిప్యే అంత వరకు అయినట్టుంది అవున ఇప్పుడు మొదలుపెట్టారు ఇప్పుడు భాష్యం చెప్పలేదు ఎందుకు ఓకే సో అది తెలిసిస్తూనే ఉన్నది మీరు మనస్సును నిగ్రహించడం అభ్యాసం చేయాలి ఎలాగా ఎథోక్త ఉపాయాన ఎదోగన ఉపాయం చెప్పాం మీకు సో దుఃఖం సర్వ మనుస్మృత్య కామభోగాన్ని అజం సర్వ మనుస్మృత్య జాతన్ పశ్యతి అది గుర్తులో పెట్టుకోవాలి గుర్తులో పెట్టుకుని యు డోంట్ బిహేవ్ ఇప్పుడు అరవై ఏళ్ళు వచ్చాయి అని అరవై ఏళ్ళలాగా వీడు భావన చేసి అరవై ఏళ్ళలాగా కుంటుతో నడవడం ఆర్మిస్తే వాడు గోవిష్టి వాడే అవుతాడు డోంట్ బిహేవ్ లైక్ ఎన్ ఓల్డ్ గైడ్ యు ఆర్ నాట్ ఓల్డ్ బాడీ ఈస్ ది ఓల్డ్ ఐఎమ్ నాట్ ఓల్డ్ బాడీ ఈస్ ది ఓల్డ్ ఓకే సో ఐ మూవ్ ఎలాంగ్ విత్ ది బాడీ బాడీ కెనాట్ రన్ క్విక్లీ ఇట్స్ ఓకే లెట్ ఇట్ వాక్ స్లోలీ ఆ నో ఇట్ ఈస్ ఎనర్జెటిక్ ఇట్ కెన్ వాక్ ఫాస్ట్ ఓకే వాక్ ఫాస్ట్ అలిసిపోయింది ఓకే వాక్ స్లో డోంట్ ఐడెంటిఫై విత్ సో ఆ రకంగా అభ్యాసం చేయాలి జాతం సర్వమనుస్మృత్య రాజం సర్వమనుస్మృత్య దానికోసం చెప్పాను తర్వాత వైరాగ్య ప్రధానమైన జీవితాన్ని గడపాలి సింపుల్గా జీవించటం నేర్చుకోవాలి పోగేయకూడదు ఎక్యుమలేట్ చేయకూడదు ఉన్నవి ఇచ్చేసి ఆలోచన చూసుకోవాలి తప్ప ఇంకో కొన్ని పోగేద్దామని ఆలోచనలు చేయకూడదు ఇప్పుడు ఉన్నవి నాలుగు ఉన్నాయనుకోండి ఈ నాలుగు మనం చెందుతూ ఒకటో రెండో సరిపడతాయి కదా ఓకే ఈ రెండో ఇచ్చేసేయాలి ఎవరికి ఇచ్చేయాలి అంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఉంది డోంట్ థ్రో వస్తువుని పాడు పాడు చేయకూడదు వస్తువుకి విలువ ఉంటుంది అది మనకి ఎవరో ఇవ్వబట్టి మన దగ్గర దాకా కాబట్టి మనం ఆ రెస్పెక్ట్ ఇచ్చి దాన్ని ఇంకోహి చేతిలో పెట్టేసి మర్చిపోవాలి పెట్టేసి మర్చిపోవాలి మళ్ళీ నేను ఇచ్చాను నేను ఇచ్చాను అనుకోకూడదు అలాగే అభ్యాసం చేస్తే అది వైరాగ్యం కాబట్టి అభ్యాసం ప్రతి ప్రతి స్టెప్లోనూ అభ్యాసం చేస్తూ ముందుకు అడుగు వెయ్యిట ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుందంటే అలింగనం అచలం నివాత ప్రదీపకల్పం అది కాబట్టి గాలి లేని చోట పెట్టిన దీపంలాగా అసలు మీకు అఖండ దీపాలు ఇక్కడి నుంచే వచ్చాయి దేవాలయంలో అఖండ దీపం పెడతారు ఎందుకు పెడతారంటే ఆత్మచైతన్యం జాగ్రత్త స్వప్న సుషుప్తులు మూడింటిలోనూ వెలుగుతూనే ఉంటుంది అది ఎప్పుడూ నిద్రపోదురా అని చెప్పడం కోసం దేవాలయంలో దేవుడు ఆత్మ అంటే ఆత్మయే దేవుడుగా ఉంటాడు అంచేతనే ఆత్మచైతన్యానికి నిద్ర ఉండదు అంచేతనే దేవుడికి నిద్ర ఉండదు అందుకోసం అఖండ దీపాన్ని పెడతారు సో యొక్క తత్వం తెలియకపోవడం చేత దెబ్బలు అనుకుంటూ ఉంటాను తిరుపతి దేవాలయంలో గవర్నమెంట్ అపాయింటెడ్ ఆఫీసర్స్కి అక్కడ పూర్తి చేసే అర్చకులకి దెబ్బలాట ఇప్పుడు ఆయన అర్చకుడు ఉన్నాడు ఆయన వెళ్ళి అంబానీ గారి ప్రైవేట్ హోమ్కి వెళ్ళి ఆశీర్వదించాడు అదేదో తప్పని ఆయనకి నోటీస్ ఇచ్చి వీళ్ళేమో ఆయన మీద దండయాత్ర చేశారు ఆయన ఉన్నాడు నేను ఎవరు వాడిని ఆశీర్వదిస్తాను నన్ను అనడానికి ఆయన అన్నాడు అది పాయింటే ఇప్పుడు సన్యాసి భిక్షకు వెళ్ళేప్పుడు ప్రభుత్వం వాళ్ళు పర్మిషన్ తీసుకున్నది ఎంత రిక్షగా ఉన్నాను ఎవడు పిలిస్తే వాడు తేలిపోతాడు నేను అనిల్ అబ్బా నేను ఆశీర్వదించానో ఆయన నాకేదో దక్షిణిచ్చాడు హూ ఆర్ యూ టు సే వన్ వేఆర్ కదా గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వచ్చిందండి అధికారం అర్చకుడికి ఆశీర్వదించే అధికారం ఉంటుంది పీపుల్ ఆయనకి డబ్బు డబ్బు డబ్బు ఆ డబ్బు డబ్బు ఆ దృష్టి లేనివాడు ఎవడో వచ్చి వాడు వేయాలి రాయ అంతేకాదు ప్రతివాడు రాయి వేయకూడదు డబ్బు మీద వ్యామోహం లేని వాడు వచ్చి అదిగో నువ్వు డబ్బు మీద వ్యామోహం ఉంది నీకు అని నింద వేయాలి అంతేగాని ప్రతివాడు నింద వేయటమే ఏమైనా అర్థం ఉందా నేను పోనీ వీళ్ళు నింద వేశారనుకోండి ఆయన గురికి వచ్చా ఆయన వచ్చి చీఫ్ మినిస్టర్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏమని నన్ను మా మమ్మల్ని అర్చకులని రక్షించి అన్ని మళ్ళీ దాంట్లో యూనియన్ ఉంది మా అర్చకులందరినీ మీరు రక్షించండి అని ఆయన చీఫ్ మినిస్టర్ దగ్గర రిప్రజెంటేషన్ ఏమంటే మేము అర్చకులం మా కర్తవ్యం మాకు తెలుసు మీరెవరండి మమ్మల్ని అడగడానికి అని ఒక మాట అనేసి ఊరుకుంటే అయిపోయా అంటే దీనికోసం చీఫ్ మినిస్టర్ రిప్రజెంటేషన్ ఏమిటి ఎందుకంటే దేవుడికి దగ్గర అర్చకులుగా ఉన్నాం అంతరం చెప్తున్నాం ఆ స్టేటస్ మనం మెయింటైన్ చేసుకోవాలి నోబడి ఈజ్ ఈక్వల్ టు అస్ ఇన్ దిస్ సొసైటీ వీఆర్ సుపీరియర్ టు ఆల్ మమ్మల్ని నిందిస్తే మేము నవ్వు నవ్వే వదలిగిపోతాం అన్నట్టుగా ఉండాలి తప్ప వాళ్ళ వాళ్ళ లెవెల్కి వెళ్ళిపోయి వాళ్ళతో దెబ్బలాడకూడదండి ఆ సంగతి తెలుసుకోవాలి ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళు మెట్టు దిగి వచ్చేసారు వీళ్ళు కూడా రాయి వేయడానికి సిద్ధంగా ఉన్నారు తమలో దోషాలు అట్టబెట్టుకుని కూడా ఎదరవాడి మీద రాయి వీళ్ళు వెనక ఆడారు సో దస్ ఎర్ టీఫ్ గోయింగ్ అలా ఉండకూడదు ఎందుకు చెప్పాను చెప్పాను కాబట్టి అది దేవాలయం యొక్క తత్వం తెలియక ఇవన్నీ వచ్చాయి దేవాలయము దేవుడు దాంట్లో ప్రతీక కానీ సందేశం కానీ రెండూ తెలియక ఇవన్నీ వచ్చాయి ప్రతీక తెలియక సందేశము లేక ఒక మెకానికల్ రిచువల్ కానీ ఒక మెకానికల్ మూమెంట్ కానీ స్టోరీ కానీ దానికి దానికి విలువై ఉండదండి కాబట్టి దేవాలయం యొక్క రహస్యం తెలుసుకుంటే అనేక గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి ఈ అఖండ దీపము అన్నది ఆత్మస్వరూపాన్ని సూచించేటం అఖండ అది ఖండితం కాదు అఖండ అక్కడే వచ్చేసింది అద్వైతం ఆ దీపంలో ప్రకాశించేవి అనేకమే కానీ దీపం ఒక్కటే అఖండ అఖండ అంటే అద్వైతం అది తర్వాత ఆత్మ ఎప్పుడూ నిద్రపోదు సూర్యుడు వంటిది ఇవన్నీ ఇన్ని చక్కటి విషయాలు దాంట్లో ఉన్నాయి సో నివాత ప్రదీప కల్పం ఆత్మ చైతన్యం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది మనకి మనమే సరిచూసుకోవచ్చు మనస్సు యాక్టివ్గా ఉన్నప్పుడు విక్షేపంలో ఉన్నప్పుడు ఆత్మ చైతన్యం వెలుగుతోంది నేను అనే విషయం తెలుస్తోంది మనస్సు డల్గా ఉన్నప్పుడు తెలుస్తుంది మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు తెలుస్తుంది జాగ్రత్త అవస్థ నాకు తెలుస్తుంది స్వప్నం నాకు తెలుస్తుంది సుషుప్త వ్యవస్థ కూడా నాకు తెలుస్తుంది సుషుప్తి కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ అనుభవం ఉన్న సాక్షి లేకుండా ఎక్స్పీరియన్స్ ఎవరు వ్యాలిడేట్ చేస్తారు ఇట్ బిలాంగ్స్ సో కాబట్టి అన్నీ నాకు తెలుస్తున్నాయి ఆ తెలివియే నా స్వరూపము ఆ తెలివికి ఎప్పుడు వెలగడం ఆరిపోవడం అలాంటివి ఉండదు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది నివాత ప్రదీప కల్పం గాలి వీచి ఆరిపోవడం లాంటిది ఏమి ఉండదు వెలుగుతూ ఉంటుంది ఆత్మచైతన్యం ఆ వెలుగు ఆ ఎరుక అది నేను అని అలా తెలుసుకుంటూ ఉండడం అనాభాసం నకే న చిత్ విషయభావేనా అవభాసత ఇది ఇప్పుడు కలిపితేనా అని పెట్టారు ఇప్పుడు ఆభాష అంటే అవభాస అంటే ఇప్పుడు మీరు ఘటజ్ఞానం కలిగిందనుకోండి అంటే ఆ ఘట జ్ఞానం అంటే అర్థం ఏమిటి జ్ఞానము ఎరుక ఘటరూపంగా ఉన్నది అంతే కదా ఘటజ్ఞానము ఘటరూపము అంటే పరిచ్ఛన్నం అయిపోయింది ఆ పరిచ్ఛిన్నమైన ఘటరూపాన్ని బట్టి ఘట జ్ఞానము కూడా పరిచ్ఛిన్నమైనట్టుగా భాషిస్తుంది నీరుకి పరిచ్ఛేదం లేదు కానీ అదే నీరు ఒక తరంగ రూపాన్ని పొందినప్పుడు తరంగము యొక్క డైమెన్షన్స్ నీటికి వచ్చినట్టు అనిపిస్తాయి అదేవిధంగా ఆ జ్ఞానము ఘటాకారముగా పరిచ్ఛిన్నమైనట్టుగా అనిపిస్తుంది అది విషయము భాషించిన సందర్భం విషయ అవభాసము గల సందర్భం ఇప్పుడు విషయము యొక్క అవభాసము లేనే లేదు ఏ విషయమూ లేదు ఒకవేళ విషయం భాషించినప్పుడు ఆ విషయం సత్యమా మిచ్చేయా అది ఘటం భాషించింది ఘటజ్ఞానం కలిగింది ఘటం సత్యయా మిచ్చేయా ఇచ్చా ఎందుకని వృత్తికేత సత్యం ఇప్పుడు కూడా ఘటం నేను ఈ ప్రశ్న అడిగాను యుఎస్ఏలో అడిగాను ప్రశ్న వాళ్ళు చెప్పని సమాధానం ఇటువంటి చూస్తారు చెప్పండి సమాధానం చెప్పండి ఓకే యూ టెల్ ది ఆన్సర్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ చెప్పండి ఒక విచ్చ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానో తెలుస్తూ విచ్చ వై వై అంటే వై అరే వృత్తికేచ్చేవో సత్యం మీరు ఏం ఉపనిషత్తులు వృత్తికే సత్యము మృతికనేదే సత్యము అని ఉందిగా ఇక్కడ సత్యం కాదునే కదా దాని అర్థం అంటే ఘటం అది ఒక మానసికమైన ప్రాజెక్షన్ అది ఉన్నది మట్టి ఇది ఎలాగంటే పిండం ఉన్నది పిండం అంటే ముద్ద పిండ సంస్థానము సంస్థానము అంటే సన్నివేశము ఆ స్ట్రక్చర్ కన్ఫిగరేషన్ పిండ సంస్థానము పోయింది ఘట సంస్థానము వచ్చింది అవునండి ఘట సంస్థానము పోయింది చూర్ణ సంస్థానము వచ్చింది చూర్ణ అంటే పౌడరు అది ముద్దయిపోయి పగిలిపోయింది ఇప్పుడు ఈ విధంగా ఒక సంస్థానం పోయి ఇంకో సంస్థానం వస్తుంది ఆ కాల ప్రవాహంలో మట్టి పనులేదు రాను లేదు వృత్తికేస్తే సత్యం అదే బిడ్డీ కాబట్టి ఈ ఎరుక మాత్రమే సత్యము ఆ ఎరుక ఎందు భాషించేది ఏది కూడా సత్యం కాదు ఇప్పుడు ఘటజ్ఞానము అంటే జ్ఞానమే ఘటాకారాన్ని పొందినట్టు అనిపించింది పటజ్ఞానము అంటే జ్ఞానమే పటాకారాన్ని పొందినట్టు అనిపించింది కాబట్టి ఘటపటాది విషయములు జ్ఞానంలో భాషిస్తున్న సందర్భంలో ఆ ఘటపటాది విషయములు కల్పితములే తప్ప యథార్థములు కానే కావు మీరు సినిమా సరిచూసుకోండి సినిమా తెర మీద హీరో హీరోయిన్ వెలన్ చూస్తూ ఉంటారు అవి అయితే దేనియందు కల్పితములు ఒక అధిష్టానం ఉండాలి అక్కడ పాము కల్పితము దేని ఎందు కల్పితము రజ్జువునందు కల్పితము సినిమాలో హీరో హీరోయిన్ విలన్ కల్పితములు దేనియందు కల్పితములు ప్రకాశించే తెరపై కల్పితములు అలా అలాగే జాగ్రత్త అవస్థలో విషయములన్నీ కల్పితములే దేనియందు ఆ ఎరుక ఆ జాగ్రత్త చేతన ఎందు ఆ జాగ్రత్త చేతన ఏ మనస్సు యొక్క సంయోగం చేత ఏ ఆత్మచైతన్యం నుండి ఆవిర్భవించినదో దానియందు కల్పితములు కాబట్టి శంకరులు కల్పితేన ఆ కల్పితేన పదం వేస్తారు చూడండి కల్పిత అని వదిలిపెట్టరు కల్పిత అనే మాట వేస్తూ ఉంటారు విశ్వం దర్పణ దృశ్యమాననే నిజాంతర్గతం ప్రశ్చన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యథార్య స్వ దాంట్లో లేదా ఆ పదం సో కల్పిత దేశకాల కలనా బీజస్యాంతరివాంకు జగదిదం రాంగ్ నిర్వికల్పం పునః మాయా కల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీ ఏదో కల్పహ ఇవ్వి కల్ప అంటారు ఏం కల్పం ఇది సృష్టి జరిగిన కల్పం నేను ఒక పేరు ఉంటుంది సో కల్పం అంటే అర్థం ఏంటండి కల్పన కల్పన ఏవ కల్పహ బ్రహ్మగారు కల్పాన్ని మొదలుపెట్టారు అంటే కల్పనని మొదలుపెట్టారు అని ఆ బ్రహ్మయే బ్రహ్మ యుఆర్ దట్ బ్రహ్మ అంచేతంగా నేను చెప్పాను కదా మీరు ఆస్తికులా నాస్తికులా మేము ఆస్తికులం కాదు నాస్తికులం కాదు మేము అద్వైతులం ఎందుకంటే యు ఆర్ ద్ బ్రహ్మం ఆస్తికులు యు ఆర్ దడ్ బ్రహ్మన్ అంటారు వాళ్ళు వాళ్ళేమంటారంటే దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు అంటారు ఇదంతా మీరు ఇక్కడ తేన చిత్ కల్పితేన విషయభావేన అవభాసతే విషయభావేనా అంటే విషయాకారేణ అవభాస ఆయన రాశారు ఆయన టీకాకారులు ఎంత బాగా రాశారో చూడండి ది కరెక్ట్ అసిస్టెన్స్ అట్ ది కరెక్ట్ పాయింట్ ఆ అసిస్టెన్స్ యొక్క అసిస్టెన్స్ అంటే వాళ్ళు వాళ్ళు తెలిసిపోతున్నారు ఇక్కడ వీడు వీడికి సందేహం కలగవచ్చు ఈ పాఠకులకి ఇక్కడ సందేహం కలగచ్చు లేదా వాడు ఇక్కడ తప్పు చేయొచ్చు కాబట్టి వాడికి తప్పు చేయకుండా సందేహాన్ని వృత్తి చేసేస్తూ దాన్ని కరెక్ట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టడం దట్ ఈజ్ ఎ గ్రేట్ థింగ్ యదా ఏవల్లక్షణం చిత్తం తదా నిష్పన్నం బ్రహ్మా ఎప్పుడైతే మనస్సు ఈ విధంగా ఈ లక్షణమును కలిగి ఉంటుందో ఏవల్లక్షణం అంటే వెరీ సింపుల్ నచ్చే విక్షిప్యతే నచ్చే లీయ్యతే అంటే రెండు నిద్రపోవటం లేదు చల్ల చెబరిగా లేదు స్థిరంగా ఉన్నది అంటే అర్థం ఎట్లా తెలుసునండి బిఎంటీ బి థాట్లెస్ బి సైలెంట్ బిఎమ్టి అని నేను అన్నా అంటే దానివల్ల ఉపయోగం ఏమిటి నువ్వు తమ్ముడు be empty try it emptiness is not blankness be empty i'm doing physics study but he is telling some other physics principle he is telling that i'm putting physics that i'm putting empty i'm putting five and so on anyway it's not blankness emptiness is not blankness so you have to put this in your book thoughtlessness is not mindlessness thoughtlessness ga undamundanu anna be thoughtless ante dhanam ullo poyadu antadu kontha banda ela antaru vallaka edho samskaram jedho alla antaru mindless mindless kada tamudu mindless kadadi be thoughtless in fact in sanskrito lidho thoughtlessness ki buddhist literature lo mindfulness ani peru mindfulness aa ah. ెస్నెస్ కి మైండ్లెస్నెస్ కాదు మైండ్ ఫుల్నెస్ ఓన్లీ వెన్ యూఆర్ మైండ్ఫుల్ దేర్ ఆర్ నో థాట్స్ వెన్ యున్ యూ ఫర్గెట్ యువర్ సెల్ఫ్ దేర్ ఆర్ థాట్స్ కాబట్టి ఆ సంకల్పరహిత స్థితిలో మీరు ఉండండి ఎంటీ అంటే ఏంటో తెలుసు దాని అర్థం ఏంటో తెలుసునండి మీకు నేను ఛాలెంజ్ ఇస్తా మీ మనస్సు నిండా గతకాలీన స్మృతులు భవిష్యత్ కాలానికి సంబంధించిన ఆశలు అపోహలు అపేక్షలు కోరికలు భయాలు ఇవన్నీ మీ మనస్సు నిండా చాలా దట్టంగా బిగుసుకుపోయి ఉన్నాయి నిండి ఉంది మీ మనస్సు ఒకతనం జన్మాస్త్రమ దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నా మనస్సు చాలా అల్లకల్లోరంగా ఉంటుంది మీరు నా మనస్సు కొంత ప్రశాంతంగా ఉండే ఉపాయం చెప్పాలి అని అడిగారు జన్మ మాస్టర్ అడిగితే ఆయన అన్నారు ముందో కప్పు టీ తాగు తర్వాత చెప్తాను అని అన్నారు ఈ లోపల టీ పట్టుకొచ్చాడు టీ కెటీలోను టీ కప్పును ఈయన ఆ కప్పు పెట్టాడు గెస్ట్ కోసం ఆ గెస్ట్ ముందర పెట్టాడు కప్పు పెట్టి పోస్తున్నాడు ఆ కప్పులో పోస్తున్నాడు పోస్తున్నాడు కప్పు నిండింది అయినా పోస్తూనే ఉన్నాడు అప్పుడు అయ్యో సార్ ఒలికిపోతా ఉంది కప్పు నుండి ఆప్రిస్ ఏంటంటే పర్వాలేదు అని ఇంకా వస్తుంది వైఆర్ యూ డూయింగ్ దాట్ దిస్ ఈజ్ వాట్ యూ ఆర్ డూయింగ్ ఇన్ యువర్ మైండ్ అని చెప్పి అయితే ఎంజీఏమంటారు ఆ కెట్టి పక్కన పెట్టేశాడు డోంట్ బుట్ డోంట్ ఫోర్ ఎనీ మోర్ టీ అవున్నది తాగేసేయ్ తాగేసేయ్ తాగేసేడు డోంట్ ఫోర్ ఎనీ టీ ఇప్పుడు కప్పులో ఏముంది Until you make your mind like that. Empty it. Don't know what to do with Gatakalya and Smurthul. Bhabishyat, you don't have to say anything. I've said that many times. If you don't know what to do, you don't know what to do. If you don't know what to do with TV, you don't know what to do with Bhabishyat. If you don't know what to do with TV, పది తెలుగు ఛానల్స్ ఉన్నాయి పదిలోనూ భవిష్యత్తు వాళ్ళే ఉంటారు నేను ఈవేళ మధ్యాహ్నం సాయంకాలం అనుకోకుండా నాకు ఈ భవిష్యత్తు వాడు కూడా హిందీ భవిష్యత్తు నేను అసలు ఏం చెప్తాడని చెప్పేసి విన్నాను ఉండేది ఫైవ్ మినిట్స్ విన్నాను ఉండేది అంత మీనింగ్లెస్ బ్లేబర్ నాకు నేను ఎక్కడా చూడలేదండి ఇప్పుడు ఆ చెప్పే దాంట్లో కూడా ఒక్కొప్పసారు ఓ చూపచ్చు వాడికి ఏమీ చేతి ఏమి భవిష్యత్తు చెప్తాడు వీళ్ళు ఏం వింటారో నిజంగా ఆశ్చర్యం బోనండి భవిష్యత్కు సంబంధించినటువంటి ఆలోచనలు భయాలు అన్నీ కూడా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా తీసుకురండి మేక్ ది మైండ్ ఎంత ఐ టెల్ యూ దెన్ వాట్ మీరు చేసి చూస్తే తీరుస్తున్నారు ఇట్ ఈస్ ది జాయ్ ఆఫ్ ఎంప్టీనెస్ ఈజ్ లైక్ ద జాయ్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్ ఎక్కడైనా ఓపెన్ స్పేస్లోకి వెళ్ళి చూసారా ఎంత జాయ్ఫుల్గా ఫీల్ అవుతారు ఓపెన్ జాయ్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్ బాంబేలో వాళ్ళు ఏం చేస్తారంటే వీకెండ్ వచ్చినప్పుడు కార్ వేసుకుని బాంబే బయటకు పోతారు ఎందుకంటే జాయ్ ఆఫ్ ఓపెన్ స్పేసెస్ అయితే మళ్ళీ మానవుడు పొరపాటు చేస్తున్నాడు ఇది ఓపెన్ స్పేస్ అంటే అవుటర్ స్పేస్ కాదు ఇన్నర్ స్పేస్ ఇప్పుడు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అని అంటే వీళ్ళేం చేస్తారంటే నాసావాళ్ళు క కో కోట్లు ఖర్చు పెట్టి రాత్రికి దయచేసి దాంట్లో పోయిపోతూ ఉంటారు పోయి అక్కడ ఏముంది చూస్తారు ఏముంటుందంట ఏముంటుందండి ఏమీ ఉండడం చంద్రుణ్ణి దూరంగా దగ్గరగా చూసాం చంద్రుణ్ణి దగ్గరగా చూడటం కోసం స్పేస్లో కింద చదవడం మీకు ఓ ప్రొఫెసర్ ఉన్నాడు వాషింగ్టన్లో ఉంటాడు యూనివర్సిటీ ఆఫ్ జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ వాషింగ్టన్ అంటే వైట్ హౌస్కి దగ్గరలో అక్కడ ఉందో యూనివర్సిటీ ఒకటి మంచి పవర్భూమి గ్రేట్ యూనివర్సిటీ సో దాంట్లో ప్రొఫెసర్ ఉన్నాడు ఆస్ట్రానమీ ప్రొఫెసర్ ఆయన ఏమంటాడంటే ఈ నాసా వాళ్ళు ఈ రాకెట్లు ఇవన్నీ అనవసరం అనేటువంటి ఒక ఒక స్కూల్ ఉంది ఆస్ట్రానమీలో స్కూల్ ఉంది ఆస్ట్రోఫిజిక్స్లో వీ డోంట్ నీడ్ టు గో ఎనీవే అనే ఒక స్కూల్ ఉంది ఆ స్కూల్ అతని హడ్ అతను ఆ స్కూల్కి అతను మెయిన్ ఫిలా మెయిన్ ఆస్ట్రోఫిజిక్స్ అతను ఏమంటాడంటే మీరు మార్సుకు వెళ్ళాలన్నాడు బుష్ ఆయన బుష్ ని ఛానంజ్ చేశాడు ఎందుకంటే మార్సుకు వెళ్ళడం చంద్రుడి మీదకు వెళ్ళడం అవసరం మీరు చంద్రుడి మీదకి వెళ్ళి చేసినదంతా కూడా చంద్రుడి మీదకి వెళ్ళక్కర్లేకుండా చేయొచ్చు మీరు చంద్రుడి మీదకి వెళ్ళి ఏం చేశారు చంద్రుడి మీద డస్ట్ ఉంది దాంట్లో టైటానియం ఎక్కువగా ఉంది అని కనిపెట్టారు మీరు నుంచి డస్ట్ పట్టుకోవచ్చు దానికోసం మనిషి వెళ్ళక్కర్లేదు ఓ రోబోట్ వెళ్తుంది ఆ డస్ట్ పట్టుకు వస్తుంది అంతే మనమే తర్వాత ఇంకోటి డస్ట్ పట్టుకురాక్కర్లేదు ఆ అటామిక్ అప్సార్ఫ్ స్పెక్ట్రాస్కోపీ మీనియేచర్ సైజ్ అక్కడికి పంపిస్తారు ఈ రోబోట్ ఆ డస్ట్ తీసి దాంట్లో వేస్తుంది దాని రిజల్ట్ కిందకు వస్తుంది ఎందుకు వెళ్ళడం ఒకసారి నేను సైకిల్ వేసుకుని బయలుదేరిపోతున్నాను నరసింహరావు గారు ప్రబ్దానంద్ గారు ఏమండి ఎక్కడికి బయలుదేరారు సైకిల్ మీద సైకిల్ మీద తిరిగి ఇవ్వండి ఎక్కడికి బయలుదేరారంటే సికింద్రాబాద్లో ఓ పనుందనే ఏమిటి పనున్నారు అంటే పాపం నేను కష్టపడి సికింద్రాబాద్ వెళ్ళడం ఎందుకు కష్టపడుతున్నాడు వెర్రి బ్రాహ్మణ్ అని సో ఏమిటి పని అన్నారు ఫలా సరే ఆగండి ఒకసారి టెలిఫోన్ చేశారు టెలిఫోన్ చేస్తే అయిపోయింది పను పోగా ఇదండి సరే అయితే నేను ఇంక వెళ్ళక్కర్లేదు సరే అయితే ఇంటికి వెళ్ళండి నన్ను ఒకప్పుడు చాయ్ ఇచ్చి పంపించారు అలాగా మీరు చంద్రుడి మీదకి వెళ్ళేం చేస్తారు మనిషిని చంద్రుడి మీదకు పంపించటం అంటే మామూలుగా చంద్రుడి మీదకి ఒక రోబోట్ వెళ్ళడానికి వంద కోట్లు ఖర్చు అయితే మనిషి వెళ్ళడానికి వెయ్యి కోట్లు ఖర్చు అవుతాయి ఖర్చు టెన్ టైమ్స్ అవుతుంది మార్స్ అయితే ట్వంటీ టైమ్స్ థర్టీ టైమ్స్ అవుతుంది ఆయన అంటాడు మార్స్ మీదకి మీరు వెళ్ళక్కర్లేగలుగుతాయి ఇదంతా నేను ఎందుకు చెప్పానో నాకే తెలియదు ఏదో చెప్పాను కాబట్టి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఎక్స్ప్లోరింగ్ ది అవు ఎవరు ఎక్స్ప్లోర్ చేస్తారు చంద్రుణ్ణి మార్స్ని ఇక్కడి నుంచే చూడొచ్చు టెలిస్కోప్స్ ద్వారా హబుల్ టెలిస్కోప్ తోటి హెడ్జ్ ఆఫ్ ది యూనివర్సి యూనివర్స్ లో ఉన్నటువంటి గెలాక్సీలని అక్కడ నక్షత్రాలు పుట్టడాన్ని నశించడాన్ని చూస్తున్నారు వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు చంద్రుణ్ణి మార్స్ని చూడడం అసలు ఇష్యూవే కాదు దేర్ ది పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఈజ్ నాసా వాళ్ళు ఎప్పుడైనా కనబడితే వాళ్ళకు కూడా నేను చెప్పాలనుకుంటాను వెర్రి మోహల్లారా ఈ ఔటర్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మానేయండి చెప్పిన ఏంటంటే జిడ్డుకు సూర్ చెప్పాడు ఈ మాట నవ్ ఐర ఆయన చెప్పాడు ఏమని చెప్పాడంటే ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనవసరం మీరు ఇన్నర్ స్పేస్ని ఎక్స్ప్లోర్ చేయండి మీకు దమ్ముంటే అని అన్నాడు ఊరికే ప్రకృతి వనరులన్నింటినీ వేస్ట్ చేయడం ఆ డబ్బు ఎవరికైనా భేద దేశాలకి ఇస్తే వాళ్ళు బాగుపడతారు ఇన్నర్ స్పేస్ మీరు ఈ నాసా వాళ్ళందరూ కూర్చుని ధ్యానం చేసి ఇన్నర్ స్పేస్ ఎక్స్ప్లోర్ చేయడం అవుటర్ స్పేస్ ఏమి ఎక్స్ప్లోర్ చేస్తారు అలా చాలా ఎక్సాటిక్గా కనపడుతుంది ఏమీ లేదు అక్కడ అది అవుటర్ స్పేస్ అంతే